పరిశుద్ధిలో దేవా మా ప్రియ పర్లో కుప్తండ్రి నీకెంతో వన్నా లేసయ్యా నీకు ఇస్తతులు స్తోత్రమైన గొప్ప దేవా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజ్జీ లెక్కలు నిలబెట్టుకున్న ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడైనా మీరే మమ్మల్ని నిలబెట్టుకునేందుకే నీకెంతో వన్నా లేసయ్యా గొప్ప దేవా నీకెంతో వన్నాాలి ప్రభావా ఈ దినం ఎంతో మంది చూడలేకపోయిన ప్రవ్వ మమ్మల్ని సజ్జీ తండ్రి నీకెంతో వన్నా లేసా ప్రభా ఇక మధ్య కాల సమయంలోనైనా నీ స్స్తుతించేలాగనా గనపరిచేలాగనా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకెంతో వందాలేసయ్యా ఎవరికి లేని ధన్యత కృపను మాకు అనుగ్రహించిన ప్రభావ నాయన నా తండ్రి నీకెంతో వందలేసాయ్యా అడిగడుగున ప్రభా మీ అస్తం మాకు తోడించడం నైనా శ్రమల నుంచి పది సమస్యలన్నింటి నుంచి మాకు విడుదల కల్పించినైనా మళ్ళీ ఎంతగానో బలపరుస్తున్న గొప్ప దేవుడు ప్రభా నీకెంతో వందాలేసయ్యా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను ఇక మధ్య కాల మా జీతాలు సరి చేయండి మా హృదయాలు సరిజయం ప్రభావ మీకు సంపూర్ణత సరళత పరిశుద్ధి నడిపించినైనా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 ఇలాంటి విశ్వాసం ఓర్పు సహనాలు కలిగి ప్రభావ నిండు మనసు సేవించి మీకు నీతి సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు రాయన బిడ్డ త్వరగా నడిపించిన ప్రతి ఆటంకాలు కొట్టివేను ప్రభా ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించను అయినా పాదధర్మ ఇంపందుల వాకిందరం మీరు మాతో మాట్లాడను ప్రభావ మీకు స్వరం మీ ఆత్మచేతమని నడిపించమని ప్రార్థిష్టం మా సౌబిదీసన్న తలపులు కొట్టివే ప్రభా మీ తలంపులతో మీ ఆత్మచేతం నింపను అని ఈ ఆరాధనలో పాల్గొనే బ్రదర్స్ అందరినీ దీవించి ప్రతి మీ కొరి మమ్మల్ని అందరినీ మీకు పశుతాత్మ నడిపింపు మా కను గురించి మన స్వీకరిస్తున్నాం ప్రశ్నతో నన్ను నడుకు శిల్పి చెలలుండేను అను క్షేణము నన్ను చెక్కుము పి చేతిలో శిలాండేను నన్ను క్షణము నన్ను చెక్కుము నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు తెలుపు చేతిలో అనుక్షేణూ నన్ను చెక్కు అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు వాక్యం శక్తి గలది నాతృకు నిత్యవలుగు మీ వాక్యం శక్తి గలది నాతో నిత్యవలుగు నీ చేతితో నన్ను పటుకో మీ ఆత్మతో నన్ను నాడుపు చేతిలో శీలలుండేను అను క్షణము నన్ను చెక్కు ఘోర పాపిని నేను తండ్రి పాప యు బిళ్ళో గోర పాపిని nenu tanri papayubilo padiyontee levane to musudicheyumo pondanimbhu needu premanu levane to musudicheyumo pondanimbhu needu premanu చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలలుండెను అనుక్షణము నన్ను చెక్కుము అను క్షణము నన్ను చెక్కుము ఈ భూమిలో రాజుని నారుదిలో శాంతిని వే ఈ భూమిలో రాజుని నారుదిలో శాంతిని వే కుమారించము నీదు ఆత్మాను జీవితంతము నీ సేవ చేసేదన్ కుంభించుము నీదు ఆత్మాను జీవితంతము నీ సేవ చేసేదన్ నీ చితితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శీలాండేను పరశుధిరో దేవ మా ప్రియ పర్లోకుపు తండ్రి నీకెంతో వన్నాలేసయ్య జీవము తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపూర్ణ నీకు వన్నాలిసయ్య గొప్ప ఈ దీనివంతా మీ సాయం చేత నడిపించిన అయినా మీకు నూతనమైన కృపను మాకు అనుగరించిన ప్రభావ దాన్ని బట్టి నీకెంతో వర్ణాలు అర్పించుకుంటాం దేవ మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రాధిష్టమైన గొప్ప దేవ నీకెంతో వర్ణాలు వేసాయా అనేక పర్యాల నుంచి ప్రభ మీరు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారనైనా ఎంతగానో ప్రవ్వ మీ కృప వెంబడి కృప మాకు అనుగరిస్తుందనైనా అడుగడిగిన నైనా మీకు సన్నిధి మాకు తోడుస్తున్నారు ప్రభావ దాన్ని బట్టి నీకెంతో వర్ణాలు వేసాయా గొప్ప దేవ ఈ చివరి కాలంలోనైనా భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రవ్వ మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేర్తనే ప్రభావ అయినా ఈ చివరి కాలంలో ప్రభా అనేకులు ఏ రీతిగా జీవిస్తారు ప్రభా ఏ రీతిగా ప్రభావ తండ్రి ఈ లోకం దుష్టత్వంతో నిండిపోయింది ప్రభావ కాబట్టి అలాంటి టైంలో ఉంటున్నాం మేము మీ కొరకు ఏ రీతిగా మేము సాక్ష్యం ఇవ్వాలా మా విశ్వాసాన్ని ఎట్లా మేము కాపాడుకోవాలా శ్రమలో ఉన్నప్పుడు ప్రభావ వాటిని ఏ రీతిగా జయించి మేము ముందు పోవాలన్నా సహాయపడని అయినా గొప్పదేవ మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా ప్రభావ ఎందుకంటే ప్రవ్వా అనేకులు చివరి కాలంలో అనేకులు ప్రేమ చలారిపోతుంది ప్రవ్వ అక్రమం విస్తరించేట అనేకులు ప్రేమ చలారిపోతున్నారు కాబట్టి ఈ లోకమంతా ప్రభావ అక్రమంతో నిండిపోయింది ప్రభా అన్యాయంతో నిండిపోయింది మోసకరంతో నిండిపోయింది ప్రభావ ఇదంతా వాళ్ళ దుష్టుని ఆధనలో ఉంది ప్రవ్వ కానీ ప్రభావ ఈ లోకాన్ని మీరు ప్రేమించొద్దన్నారు కాబట్టి ప్రభా ఈ లోకంలో మీరు మమ్మల్ని తీసుకొచ్చిన నేను ఒక పని కొరకు కాబట్టి నేను మేము ఏ రీతిగా మేము ఆ పనిలో నిమగ్నం కావాలా ఏ రీతిగా ప్రభావ మనుషుల ప్రభావ మీ సన్నిధిగా మేము నడిపించాలా అలాంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభావ మరియు విశేషంగా ప్రభావ మీ కొరకు మేమే రీతిగా సాక్ష్యం ఇవ్వాలి ప్రభావ అనేకులు మీ చెంత నడిపించాలా ప్రభావ నైనా మీ ప్రేమ ఓ ప్రభావ మనుషుల్ని ప్రభావ పాపం నుంచి వడలు కల్పించింది ప్రభావ మీ ప్రేమ ఈ లోకానికి తీసుకొచ్చిందినైనా నా ప్రభావ మమ్మల్ని అంతగా ప్రేమించినామైనా పాపను మమ్మల్ని అందరినీ మీ వారసులుగా చేసినారు యాజకులుగా మమ్మల్ని చేసినారనైనా మేము అపరాధులు నచ్చిన వారై ఉండగా మీరు మమ్మల్ని బ్రతికిం చేసినయన దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు వేసాయ్యా మీ ప్రేమ మీ మనుషులకు మేము చూపించాలా అనేకులు ప్రభావ మేము ప్రకటించాలా ప్రభావ కాబట్టి చివరి వరకు మీరు వచ్చేంత వరకు ప్రభావం ప్రేమలో మీరు నిలిచి ఉండాలా ప్రభావ మీ చూపించిన ప్రేమ ఓ ప్రభ మీ పట్ల మాకున్న విశ్వాసం చివరి వరకు ప్రభావ మేము కాపాడుకోవాలా ప్రభావ అంతవరకు మేము సహించాలా ఎందుకంటే ప్రభావ ఈ చివరి అంతే దిన భయంకరంగా శ్రమలు ఉంటే అన్నారు ప్రతి శ్రమను మీరు భరించాలన్నారు జయించాలన్నారు ప్రభావ కాబట్టి మాకు ఆ విశ్వాసాన్ని బలాన్ని మాకు అనుగ్రహించమని ఈ వాక్యం ధ్యానిస్తుందిగా ప్రభావ మీరు మాతో మాట్లాడని ప్రభావ మమ్మల్ని బలపరచండి మా హృదయాలు సరి చేయని ప్రభావ మీ యొక్క సరళత సంపూర్ణత పరిశుద్ధతలో నడిపించమని ప్రాదిష్టమైన మా సౌభ్య సొంతత కొట్టివేండి దేవాత దేవాన్ని ఆత్మతోన నింపు నడిపించే దేవ పరిశుద్ధ ఆత్మదేవం మా హృదయాలు మీరుని మాతో మాట్లాడండి ఈ వాక్యం అయినా లోతులకు మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామం ప్రాదిష్టాన్ తండ్రి ఆమె మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో నుంచి ఒక వాక్యం మనం చూస్తున్నాము పదో వచనంలో నుంచి మంత్ర వార్త ఇరవై నాలుగు అధ్యాయం పదో వచనం ఈ యొక్క ఇరవై దేనికి సంబంధించింది అన్నప్పుడు మనం తెలుసు ఆయన రాగడ సమయంలో ఏ రీతిగా ఆ ఈ లోకం ఉండబోతుంది ఏ రీతిగా మనుషులు శ్రమలపాలవుతారు ఏ రీతిగా దేవుని బిడ్డలు మోసగింపబడతారు అనే విషయాలు ఎన్నో రాయబడ్డాయి కాబట్టి మొదట చూసిన దేవుడు ఏమి ఇచ్చిందంటే ఈ లోకంలో మనం చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ ఎంత అందంగా ఉంది ఈ లోకం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 చూడండి అందుకే అంటాడు ఆ దావిద్రాజ్ అంటాడు నీ నీ యొక్క వాక్యం నా పాదములకు దీపం అంటాడు ఎందుకంటే మనం ఎక్కడ కాలు పెడతాము ఎక్కడ పోతున్నాం కూడా మనకు తెలియదు కదా ఈ లోకమంతా చీకట్లోనే ఉంది మనం గ్రహించగలుగుతున్నాము మన హృదయంలో చూడండి ఈ లోకమంతా ఒక రంగుల వలయం అని చెప్తుంది ఇక్కడ వాక్యం చూడండి ఈ లోకంలో చిక్కబడ్డ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దాని నుంచి చాలా కష్టం ఒక విధంగా చెప్పాలంటే చూడండి ఈ ఈ లోకం ఏ రీతిగా ఉంది వాళ్ళు ఎట్లా చిక్కబడతారు అది మనం అర్థం చేసుకోవాలా చూడండి మనం చూస్తాం సాలపురుగు స్పైడర్ స్పైడర్ చూస్తాం మనం సాలపురుగు ఏం చేస్తా అంటే ఒక గూడు కట్టుకుంటది అది ఒక గూడు కట్టుకొని అది మొత్తం అల్లుకుంటుంది అల్లుకొని దాని మధ్యలో ఉంటుంది ఎక్కడో అది చూడండి కానీ అది అది చాలా జంతువులకు ఒక పురుగులకు అది తెలియదు అది ఎట్లా ఉండాలనేది కానీ అది కనిపించకుండా ఉంటుంది అది అది తెల్లగా ఉంటుంది అది కనిపించదు దగ్గర పోయేంత వరకు కూడా కనిపించదు అన్నట్టు ఈ లోపు ఈ జీవాలు ఏం చేస్తుంటాయి అంటే ఈ చిన్న చిన్న ఆ ఏమంటారు చీతకొక చిలుపులు ఆ పురుగులు అలాంటివి తెలియకుండా ఆ వల్లో ఆ అవి కొట్టుకుంటా ఉంటే అప్పుడు ఏం చేస్తా అంటే ఇది పోయేది ఒక పురుగు మీద అటాక్ చేస్తా అన్నట్టు అప్పుడు చంపుకొని తింటది చూడండి చూడండి సైతాన్ కూడా వాడి మనుషుల్ని ఎట్లా వేస్తానంటే వల వేస్తుండట్టు కానీ అది మనుషులు కనిపించలే కనిపించకుండా వాడి వల్ల చిక్కొని వాడు ఏం చేస్తున్నాడు వాళ్ళని వాడి స్వాధీనం చేయించుకుంటున్నాడు కానీ మనుషులు దాన్ని గ్రహించని స్థితిలో ఉన్నారు ఈరోజు ఎందుకంటే వీళ్ళంతా అలాంటిదే దానికి సంబంధించిందే కానీ ఎవరైతే దేవుని వెలుగు చూడండి చీకట్లో ఉన్నవాడు చీకట్లోనే పోతాడు చూడండి చీకట్లో ఉన్నవాడు ఎక్కడ పోతుండో తెలియదు వాడికి కానీ వాడు కనిపించదు అది చీకటి తెలియదు ఎందుకంటే వాడు ప్రకృతి సంబంధంగా అంత బాగుంది అంత మంచిగా ఉంది అనుకుంటాడు కానీ కానీ వాడు ఆత్మ ఎంత భయంకరమైన పాపంలో ఉంది చీకట్లో ఉందని వాడు గ్రహించలేని చేతులు ఉన్నాడు అందుకు సైతానికి వాళ్ళు చిక్కబడుతున్నారు అన్నట్టు చూడండి కాబట్టి దుష్టుడు ఆ రీతిగా మనుషుల్ని ఆ రీతిగా నడిపిస్తూ వాడు కానీ చూడండి అది ఎంత భయంకరంగా నేను చూసిన ఆ డిస్కవరీ ఛానల్ నేను చూసిన అది మొత్తం అల్లుకుంటుంది ఏదన్నా జీవులు అక్కడ వస్తే ఏన్నా పురుగుళ్ళు వస్తే అది ట్రక్ అటాక్ చేసి చంపేస్తుంది అది తినేస్తుంది అది అంత డేంజర్ అన్నట్టు అది ఆ స్లైడర్ కాబట్టి వాడు వల వేసి మనుషుల్ని చిక్కించుకున్నట్టు వాడు వల్ల పడితే నువ్వు దొరకటం కష్టం అది సాధారణంగా బయట ఉంటే అది దొరకవు వాటికి బయట ఉంటే అది కొట్టి దొరకదు కానీ వాడు తెలివిగా వల వేస్తున్నా అన్నట్టు అది తెల్లకుండా కనిపించదు దగ్గర పోయినంత కూడా కనిపించదు అన్నట్టు కాబట్టి మనుషులు గుడ్డితనంలోని లోకంలో వాడు వలలో పడుతున్న అనే గ్రహించలేని స్థితులు ఉన్నది ఈ లోకంలో చాలా మంది కాబట్టి అలాంటి టైంలో మనం ఉంటున్నప్పుడు మనం ఎట్లా ఇవన్నీ మనుషులకు చూపించాలా దాని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 కాబట్టి ఎంత భయంకరంగా ఈ వ్యవస్థ అంత బాగుంది అంత యథావిధిగా ఉంది మనం లేచి పొద్దున్న లేస్తున్నాం పనిచేసుకుంటాం అంత బాగానే ఉంది అనుకుంటున్నాం కానీ ఇది అంతకంతకు దిగజారిపోతుంది ఇది అంతకంతకు చెడిపోతుంది సైతానికి సమయం కొంచెమే అని వాడు తెలుసుకొని వాడు బహు క్రోధం మీ అద్దకు దిగి వచ్చినాడని వాక్యం చేసినాం మన ప్రకటన గంధంలో కాబట్టి వాడు సమయం కొంచెమే ఉంది తెలుసు వాడికి వాడి టైం దగ్గర పడిపోయిందని వాడు విజృంభించి దుష్టుడు పనిచేస్తున్నాడు లోకమంతా చూడండి ఎక్కడ కూడా ఐక్యత ఉండదు చూడండి ఎక్కడ కూడా ఐక్యత కనిపించదు మనకి క్రైస్తవుల్లో కూడా కనిపించదు ఈ లోకంలో కూడా కనిపించదు ఎందుకంటే మనుషుల్లో ప్రేమ అనేది పోయింది ద్వేషము స్వార్థము ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే అక్రమం ఎక్కువైపోయింది అక్రమము స్వార్థము ధనాపేక్ష ఎక్కువైతే మనుషులకి ఏమనిపిస్తుంది చూడండి మనం మన దుకాణాన్ని పోతాం ఒకప్పుడు నూనె ప్యాకెట్ నూట రూపాయలు ఉండే నూట రూపాయలు ఉండే ఇప్పుడు రెండు వందల చూడండి మనం వాడు రెండు వందలు నీకు ఏమనిపిస్తుంది ఒక రక ఒక రకమైన కోపము ఒక దేశం వస్తా ఉంటది ఇరిటేషన్ వస్తా ఉంటది కదా ఎందుకంటే అంతగా పెరిగిపోయింది అది ఈ అవస్థ అంత భయంకరంగా ఉందన్నట్టు కాబట్టి ఇవన్నీ ఉంటాయి అన్నట్టు కాబట్టి మనుషుల్లో ప్రేమ ఉండదనంట స్వార్థము అలాంటి వస్తూ ఉంటాయి అంతే దౌర్జన్యము అలాంటివి వస్తూ ఉంటాయి ఇది ఆయన రాకడకు చూచలే ఇవన్నీ క్లు ఇచ్చింది దేవుడు మతైసార్త ఇరవై నాలుగో అధ్యాయం మొత్తం కూడా ఆయన క్లు ఇచ్చింది ఏంటంటే ఏది కూడా ఆ అచ్చు పొళ్ళు పోకుండా ప్రతి ఒక్కది నెరవేర్తారంట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 నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అంటే ఈ లోకం వాడి స్వాధీనం ఉంది వాడి ఆధీనం ఉంది కానీ దేవుడు అవ్వాదముల నుంచి దేవుడు ఆ అవ్వాదంకి ఆ ఈ లోకాన్ని అధికారం ఇస్తే వాళ్ళు పోగొట్టుకుంటే మన ప్రభు ద్వారా అధికారం దేవుడు మనకు అనుగ్రహించి అధికారం కానీ ఆ అధికారం పొందుకున్న మనము దాన్ని ఎట్లా వాడుకోగలం ఈ సర్వభూమి అయిందే కదా కానీ ఎందుకు వాడు దుష్టుడు వాడు వెళ్తున్నాడు మనుషులంటే మనుషుల్లో ఐక్యత లేదు చూడండి ఎన్నో డినా డినామేషన్స్ ఉన్నాయి ఈ లోకంలో చూడండి ఎక్కడుంది ఐక్యత చెప్పండి ఏ రీతిగా ఉంది ఐక్యత ఒకటే ఆత్మ నీలో నాలో ఉంటే ఐక్యత ఉండాలా కానీ ఒకటి ఒకటి ఉంటే ఎక్కడ ఐక్యత ఉన్నట్టు అందుకు వాడు విజృంభించి పనిచేస్తున్నాడు సైతాడు కానీ వీళ్ళకి తెలియదు వీళ్ళు ఎట్టగా మోసపోతుంది వీళ్ళు అనుకుంటున్నాం దేవుని సేవ చేస్తాం అనుకున్నాం దేవుని క్రైస్తవ సంఘాన్ని కాపాడాలనుకొని ప్రయాస పడి ఏదోదో మతాచారంగా జీవిస్తూ మనుషులు మబ్బ పెడుతూ రెచ్చగొడుతూ ఈ లోకములంతా భయంకరంగా చేస్తుండడు కానీ ఆ రీతిగా సేవకులు వాడు మోసగించిండు సంగాని కాబట్టి సంఘము ఈ రోజు ఎట్లా ఉంది మోసగింపబడింది కానీ దేవు ప్రభు చెప్పిన వాక్యం ఏంది వాళ్ళు చేస్తుంది అంటే మోసమా కాదా అంటే అక్రమము ఎట్లా విస్తరిస్తుందో మనం అర్థం చేసుకోవాలా వాడు దుష్టుడు ఎట్లా విస్తరింపజేస్తుండడు అక్రమం అని కానీ అక్రమం విస్తరించినప్పుడు క్రమం ఎక్కడ కాబట్టి ఆ క్రమాన్ని సక్రమంగా చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తున్న ఈ అక్రంగా జీవిస్తా ఉన్నారు చూడండి వాటి అట్ట మోసగించిన సంఘాన్ని ప్రార్థన చేయకుండా చూడండి బైబిల్ వాక్యం ఏసు ప్రభు ఏం చెప్పింది ఇన్ని నీ పొరుగు ప్రేమించమన్నాడు నీ పొరుగు ప్రేమించమంటే వాళ్ళు ఏం చేస్తున్నారు పొరుగు ద్వేషిస్తున్నారు చూడండి వాడు ఆ రీతిగా ఇటు ఈ రీతిగా ద్వేషిస్తా కానీ అవి చేయటం వల్ల ఏమైందంటే దేవుని నామానికి అవమానం కలుగుతుంది క్రైస్తవులంటే ఇట్లాంట్రా అనేది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 శరీరకంగా ఐకత ఏంది పనికిరంది నా దృష్టిది పనికిరంది చూడండి ఐకత అంటే సమాధానం కాదు అది వేరే కానీ ఐక్యత అంటే ఏంది దాని అర్థమైంది క్రీస్తులు ఐక్యత కలగాల మనంతా ఈ లోకస్తులంటే అది వేరే విషయం కానీ ప్రభులు ఉన్న వాళ్ళంతా కూడా ఐక్యత కలిగి లేకపోతే ఏ రీతిగా దేవుని సంఘం విస్తరిస్తుంది చెప్పండి ఎట్టి పరిస్థితులు విస్తరించదు పాఠశాలకు తెలియదు ఈ సత్యం ఎందుకంటే నేను ఒక మొన్న ఒక రోజు ఒక ఊరికి పోయినా చూడండి అక్కడ ఐదు మంది బాప్సుని తీసుకొని సిద్ధపడ్డారు అందులో ముగ్గురు తీసుకున్నారు చూడండి ఎంతో దూరం పోయిను ఒక ఎనభై కిలోమీటర్ల దూరం పోయి ఇవ్వాల్సి వచ్చింది చూడండి కాబట్టి మనకు తెలుసు మనకున్న భారము మన కేబీపీలో దేవుడు మనకు బయలుపరిచిన సత్యం మనకు తెలిసే భారం ఎంత దూరమైనా మనం పోతాం వాళ్ళ ఒక ఆత్మ ఎంత దూరమైనా మనం పోతాం కానీ అక్కడ అక్కడున్న వాళ్ళంతా ఐదు సంఘాలు ఉంటాయి ఒకరికొకరు ఐక్యత లేదు చూడండి ఎంత బాధ అనిపిస్తుంది ఏమీ అన్నా ఒక అతను అంటున్నాడు ఐక్య వీళ్ళంతా ఒక తాటి మీద తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అని నాకు చెప్తుండే చూడండి ఏం చేయాలంటే మనం ఏం చేస్తాం వాళ్ళ ఆ రీతికి తీర్మానించుకొని ఎవరు ఎవరు సంఘం పెట్టుకున్నారు చూడండి ఒకరికొకరు సంఘాన్ని చీల్ చేసిండ్రు మొత్తం ఒకటిగా ఉన్న సంఘాన్ని ఐదు సంఘాలుగా చీల్ సరే అది ఎందుకు చీల్చిండ్రు అనేది మనకు అవసరం లేదు కాబట్టి ఒక్క విషయం మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఐక్యత ఉండాలా నువ్వు ఆత్మలు నువ్వు ఐక్యత కలిగి లేకపోతే దేవునితో దేవుని సేవకులతో నువ్వు సమాధానం పడకపోతే నువ్వు ఏ రీతిగా నువ్వు సేవ చేస్తున్నట్టు చెప్పు వేషం వస్తూ ఉంటది ఒకరి నుంచి ఒకరి దేశం ఇద్దరు పిలిచిన పాప్షన్ తీసుకువాలంటే వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా మేము ఇక్కడున్న వాళ్ళకే ఐక్యత లేదయ్యా ఒకరికొకరు బడద పార్సులకి వాళ్ళే మమ్మల్ని మారుస్తారు మీరు హైదరాబాద్ నుంచి వచ్చినట్టుగా ఉంది కొంతమంది అయినా దేవుని నమ్ముకుంటున్నారయ్యా కొంతమంది మీరు వచ్చి చెప్తున్నారయ్యా అని చెప్పని చెప్తున్నామే కానీ వాళ్ళు మమ్మల్ని వాళ్ళే సరిగా మారలేదయ్యా మమ్మల్ని మారుస్తారు వాళ్ళు అని చెప్తున్నారు ఒక పెద్ద అమ్మ చూడండి ఆ మాట వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏంటి వాళ్ళు ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి ఇద్దరికి లేదు ఐక్యత కానీ నేనే కావాలి ఏం చేసినా ఇద్దరిని పిలిచిన సేవకుల్ని చూడండి ఇద్దరిని పిలిచి వాళ్ళతో పాటు ఆటో లెక్కించుకొని వీళ్ళందరినీ తీసుకుపోయినా చూడండి అక్కడ కూడా వాళ్ళు ఇద్దరు పడదు అయినా నేను ఇద్దరు సమాధానం పరిచిన కూర్చోబెట్టినా ఇద్దరు మధ్యలో కూర్చొని మాట్లాడుతూ వాళ్ళకు తినిపించిన ఛాయి దాప ఇచ్చిన అవన్నీ చేసి ఒకటిలాగా చేసి వేసిన తర్వాత ప్రార్థన చేసినాక నేను వచ్చేసిన చూడండి తర్వాత వాళ్ళిష్టం కదా సమాధానం అయితే పడాల ఆ రీతిగా కాబట్టి ఎందుకు ఆ రీతిగా ఉందంటే ఆ రీతికి లేకపోతే వాడు సైతానికి అవకాశం కదా సైతాను మన మధ్యలోకి వస్తున్నానంటే మన మధ్యలో దూరుతున్నంటే మనమే అవకాశం ఇచ్చినట్టు అన్నట్టు ఈరోజు సంఘంలో దుష్టుడు పనిచేస్తుందంటే మరి ఎవరు అవకాశం ఇస్తున్నట్టు ఎవరు దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు సంఘంలో గలిబీలు ఎందుకు వస్తుంది ఒకరి నుంచి ఒకరి దేశం ఎందుకు వస్తుందంటే ఎందుకు వస్తుందంటే మనుషుల్లో ప్రేమ లేదు క్రీస్తు ప్రేమ లేదు నీ పొరుగు వాని నీ సహోదరుని ప్రేమించాలనే ప్రేమ లేదు అన్నట్టు లేదు కాబట్టే ఈలో ఈ అవస్థ తయారైంది కానీ మనకు దేవుడు చూపిస్తున్నాడు వాడు సైతానికి సమయం తక్కి ఉంది అందుకు వాడు విజృంభించి పనిచేస్తున్నాడు కానీ వీళ్ళేం పనిచేస్తున్నారు మనం ఎంతగా పనిచేయాలా ఈ సత్యము బయలుపరచబడ్డ మనకి మనకి ఎన్నో విషయాలు దేవుని సంఘానికి పాతాలలో ఒక ద్వారాలు దాని ఒక సంఘం ముందు నిలవలేవంట అంత పవర్ఫుల్ శక్తి సంఘానికి దేవుడిస్తే ఈ రోజు సైతాను సంఘంలో వచ్చి ఉన్నాడు మనం మన దేశంలోకి రాసిన పత్రికలు సాతాను దేవుని మందిరంలో ఉన్నాడు అంట ఇది ఎంత భయంకరంగా ఉంటుంది ఈ రోజు మందిరం బిల్డింగ్స్ గురించి మనం మాట్లాడతలేం నీ హృదయమే కదా దేవుని మందిరం సైతాన్ ఎందుకు మనం ప్రేరేపిస్తున్నాం మన హృదయం లక్ష్యం ఆ ఐక్యత లేకుండా ఈ రీతిగా చేస్తా ఉంటే సంఘాన్ని వాడు గలిబిలి చేసి ఎవరికి వచ్చిన తిరిగి ఆ రీతికి పోతా ఉంటే దేవుని ప్రేమ ఎట్లుండో చెప్పండి చివరికి అందుకే ఆయన మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం ఉంటదా మనుషుల్లో ప్రేమ ఉంటదా అంటే అనుమానంగా ఉంది ఆయనకు కూడా చూడండి ఎందుకంటే చివరి కాలంలో మనుషులు ప్రేమ చలారిపోతుంది ప్రేమ ఉండదు మనుషులు స్వార్థము దేశం అన్ని దేవుని సేవకులు నేను చూసిన గమనించిన కానీ మనలో ఎలాంటి స్వార్థం ఉండొద్దు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 మీరు ఏం చేస్తున్నారో మీరు తెలుసుకోమన్నాడా లేదా మత వార్తలో మీరు ఏమి మీరు ఏమి వినుచున్నారో చూసుకోమన్నాడు మీరు ఏమి వింటున్నారు ఈ లోకంలో వాక్యం నాకు గ్యాప్ మస్తుది ఎక్కడ ఉంది మీరు ఏమి వింటున్నారో మిమ్మల్ని మీరు చూసుకోమన్నాడు ఏసు ప్రభు చెప్తున్న శిష్యులతోని మీరు ఏమి వింటున్నారు ఇంతకాలం మీరు ఇంత కాలము ఎన్నో వాక్యాలు విన్నారు ఎంతగానో దేవుడు మాట్లాడండి కానీ మీరు ఏమి ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు ఎవరైనా గ్రహించగలుగుతున్నారా ఎక్కడుంది ఐకత చెప్పండి ఎపస్సీలు రాసిన పత్రుండ్రుడు మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడట శ్రద్ధ కలిగిన వారై ఒకరినొకరుని సహించు చూ నడుచుకోమన్నాడు ఎక్కడ సహిస్తాను చెప్పండి ఒకడంటే ఒకడు పడదు సహింపు లేదన్నట్టు ఎందుకంటే ఆత్మ కలిగించే ఐక్యత లేకపోతే నీకు సహింపు సమాధానం ఎక్కడికెళ్ళి వస్తుంది సమాధానమైన బంధం సమాధానం ఒక బంధం ఉండాల సమాధాన కర్తవ్య ప్రవ్వే కదా కాబట్టి ప్రభుత్వం ను సమాధాన పడి ఉన్న ను నువ్వు సమాధాన పడకపోతే ఈ లోకవస్తులతో నువ్వేం సమాధాన పడతావు అంటే ఆయనకి అవకాశం లేదన్నట్టు సమాధానం బంధం చేత తర్వాత ఆత్మ కలిగించు ఐక్యతను చూడండి దేవుని ఆత్మ తప్ప పరిశుద్ధాత్మ తప్ప ఎవరు కూడా ఐక్యత కలిగించరండి ఇది ఇది హండ్రెడ్ ఈ రోజుల్లో సంఘాల్లో ఎందుకు ఐక్యత లేదు మనుషుల్లో దేవుని ఆత్మ లేదు ఆత్మ కలిగించు ఐక్యత అంటే పరిశుద్ధాత్మ ఉంటే నీలో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 చూడండి మనుషుల్లో సహించడం ఏంది వాడిని భరించాలి కదా వాడు ఐక్యత లేవుడు ఆయనగా నువ్వు భరించాలన్నట్టు అంటే ఇది బహు కష్టతరం ఏంది మనకు దేవుడు పరిశుధాత్మ అభిషేకం ఎందుకు ఇచ్చినంటే ఆయన ఆత్మ మనలో ఉంటే మన హృదయంలో దేవుని ప్రేమ ఉంటది ఆయన ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరింపబడిను అని వాక్యం గలతి రాసిన పత్రిక కాబట్టి దేవుడు ప్రేమ కాబట్టి ఆయన ఆత్మ నీలో ఉంటే నీలో ప్రేమ ఉంటది అప్పుడు నువ్వు ఐక్యత కలిగి అంతటితో సమాధాన పడి ఆ సమాధాన పరిచే సువార్తను మనం అనేకులు ప్రకటించగలం చూడండి ఎందుకు ఈ రోజుల్లో అంత భయంకరంగా ఉందంటే వాడు మోసగించడు దుష్టుడు సేవకులను సైతం మోసగించిడు వాళ్ళు మోసంలో ఉన్నారు అనే సంగతి కూడా ఈ రోజుకరంగా సైతాన్ని దశలో నుంచి రాసిన పత్రిక చూస్తే వాడే దేవుని మందిలో ఉన్నాడంటే ఇప్పుడు చెప్తే మనం కొడతారు పబ్లిక్ ఎందుకంటే దేవుని మందిరం అంటే బిల్డింగ్స్ అనుకుంటున్నారు వాళ్ళు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 ఇది శ్రమల కాలం కదా అంతే దినములు అంటే ఆయన రాకడ దినాలు ఎంత భయంకరంగా అలజడి ఉంటదో అక్కడ ఉంది మాతారు తిరిగి నలుగుద్దేం కాబట్టి మొదట చూసిన ఏమిచ్చిండి ఎవడని మిమ్మల్ని మోసపరుచుకున్నాడు చూసుకోమన్నాడు కాబట్టి అనేకమైన ఇంత రకమైన విధానాలు చూసి ఈ లోకంలో ఎన్నో మంచి మంచి జరుగుతూ ఈ లోకంలో ఈ లోకం దృష్టిలో ఆ ఇరుశిలే మందిరం చూసినప్పుడు ఎంత బాగుంది ప్రభా అన్నాడు కానీ ఈ లోకంలో కూడా ఎన్నెన్నో కట్టడాలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి కానీ అది అది చూసుకొని మురిసిపోతున్నారు మనుషులు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 అభ్యంతర పడతారంట ఆ చివరి కాలంలో నువ్వు రక్షణ పొందుండొచ్చు నీ కుటుంబీకులు అందరూ రక్షణ పొందొచ్చు కానీ నీ ప్రాణం కాపాడటానికి వాడిని నేను చేస్తూ వాడు అక్కడ ఉండడని చెప్పి వాడిని అప్పచేతా అంట అంటే ఆ ఆ టైంలో ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకుంటూ దేశిస్తూ దేశించుకుంటారంట అంటే ఎట్లా ఎట్లా వస్తుంది అది నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే నీకు ఆ ద్వేషం ఎందుకు వస్తుంది అంటే చివరి కాలంలో మనుషులు ఎట్లా జీవిస్తారు అనేది వాక్యం చెప్పబడుతుంది అక్కడ అందుకే మీరు మోసపోవద్దు అందుకు మనం ఎప్పుడు దీవారాత్రులు ఆయన వాక్యంలో ధ్యానించాలా విశ్వాసంలో ప్రార్థన జీవితంలో ప్రతి క్షణం అడుగడుగున మనము ప్రతి దశలో మనం జాగ్రత్తగా జీవించాలా దుష్టుడు వాడు ఏ రీతిగానే నేను శోధించవచ్చు నీ ఉద్యోగ స్థలంలో ఏ రీతిగానే కావచ్చు కానీ మనం చేసే ప్రతిది న్యాయబద్ధంగా క్రమబద్ధంగా మనం చేసుకుంటూ మనం ముందు పోవాలి అక్రమమైన జీవితం అనే జీవితం మనకు అవసరం లేదు కానీ దేవుడు చూస్తుండడు పైనుంచి అందరినీ దూషిస్తుండే ఆయన కన్ను లోకం సంచరిస్తుంది మనం ఏమేం చేస్తాం అన్నీ చూస్తున్నాడు దేవుడు కానీ ఆయన ఎదుట ఏది కూడా దాచబడింది లేదు కాబట్టి ప్రతి క్షణం మనం భయముతోనూ వణుకుతోనూ మనం జీవించాలి ఈ లోకంలో ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపంగా ఏ క్షణం ఆయన రాకడం మనకు తెలియదు ఈ లోకంలో ఇంకా ఎంతమంది రక్షిం రక్షణ పొందిన ఉన్నారు ఎంతోమంది అందుకు మనం అనేక ప్రాంతాలు వెళ్ళి ప్రయాస పడతా ఉంటాం ఎవరికి సువార్త లేదు వాళ్ళు సిగ్గుపడకుండా మనం సువార్త చెప్తా ఉంటాం చూడండి చూడండి మనం అలాంటి స్థలాల్లో మనం పోయినప్పుడు దేవుడు మనకు విజయం ఇస్తాడా లేదా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 వాని విడిపించేది ఎవరు వాళ్ళు వెతికేది ఎవరు అక్కడ ఆ పాట ఆ పాట పాడుతుంటే కారులో వస్త పాడుతుంటే ఆ పాక ఆ పాట మనుషులు ఎంత హెచ్చరిస్తుంది ఎంత రోషం తీసుకొస్తుంది అడవుల్లో మనుషులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళంతా చచ్చిపోవాల్సిందేనా వారి కోసం ప్రాణం పెట్టినా కదా చూడండి దేవుడు అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టిండు కాబట్టి ఆ ప్రేమని మనుషులు ప్రకటించాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఎందుకు మనల్ని సజీలుగా పెట్టిండంటే నువ్వు ఆయన ప్రేమను చెప్పాలి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 కానీ అనేకులు అభ్యంతరపడతారంట చివరి కాలంలో ఈ ఆ గడియులకు మనం వచ్చేసినాం మన కుటుంబీకులే మనల్ని అప్పగించొచ్చు మన కుటుంబికులే మనం ద్వేషించవచ్చు చూడని మనుషులు అట్లా ఉండదంటే చివరి కాలంలో ఒకరినొకరు ద్వేషిస్తారంట అనేకులైన అబద్ధ ప్రవర్తి వచ్చి పలువుని మోసగిస్తారంట అందరూ మోసపోతారు అక్రమం ఎందుకు మోసపోతారంటే అక్రమం విస్తరించట చేత అనేకులు ప్రేమ చల్లారును అక్రమం విస్తరిస్తే ప్రేమ చల్లారపోతే ఇంకేం చేస్తుంది ఎక్కడ చూసినా అక్రమం ఉంటే ప్రేమ ఎక్కడ ఉంటుంది అందుకు మనుషులు ద్వేషం వస్తూ ఉంటుందన్నట్టు ఆ టైంకు మనం వచ్చేసినాం మనుషులు చూస్తే ద్వేషం వస్తూ ఉంటుంది జీవిస్తారు మనుషులు ఎందుకంటే అట్ట ఉన్నారు వాళ్ళు ఆ వ్యవస్థ అట్ట తయారైంది ఆ టైంలో నువ్వు నేను ఉంటే మనం రియాక్ట్ అవుతాం అది మన అది కదా మనం కాపాడుకునే విశ్వాసం అప్పుడు మనం అర్థం చేసుకోవాలా నేను ఎందుకు పంపబడ్డా ఈ లోకంలోకి కానీ నా పని ఏంది నా కర్తవ్యం ఏంది ప్రభా నేను ఎట్లా ప్రవ్వ నుంచి ఎందుకు నడిపించాలా అనే ప్రయాసంలో మనం ముందుకు పోవాలా వాడు బహుగా ప్రయాసపడుతున్నాడు వాడు బహుగా వాడు పనిచేస్తున్నాడు సైతాను వాడు వాడి నెట్వర్క్ వాడు అంతా విజృంభించి పనిచేసుకున్నవాడు వాడు టైం దగ్గర పడిపోయింది వాడుకు తీర్పు ఉంటుంది వాడు అగ్ని గొంధ గంధకాల్లో పడబోయే పడవే పడుతున్నాడు కానీ వాడు విస్తరించుకుంటూ వాడు వాడి జనాల్ని వాడు ముద్రించుకొని వాడు ఏం చేస్తున్నాడు మనుషులు నరకాన్ని తీసుకుపోతున్నాడు వాడు వాడిని ఏర్పరచుకుంటున్నాడు వాళ్ళందరిని కానీ సైతాన్ సమూహము సైతాన సమూహం లాగా వాడు అందరూ యుద్ధానికి పోగు వాడు కానీ మనం ఏం చేస్తున్నాం పరిశుద్ధ సమూహమైన దేవుని కుమారులైన మనము సర్వోన్నత కుమారులైన మనము మనం కూడా అనేకులు యుద్ధశూరులుగా తయారు చేయాలా లేదా అనేకులు సేవకులు మన సేవలో ఎంతో మంది రక్షణలోకి రావాలా గొప్ప గొప్ప సేవకులు మన సేవలో రావాలా వాళ్ళ సేవలో రావాలా ఆ రీతిగా మనం తయారు చేయాలా మనం కూడా దేవుని సంఘాన్ని విస్తరింపజేయాలా వాళ్ళంతా బాగా పనిచేస్తున్న మనం వాళ్ళకి మించి మనం పనిచేయాలా మనం చూడండి కానీ ఈరోజు ఎక్కడ జరుగుతుంది సైతాను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 దగాలు ఇస్తేమవుతుంది కొట్లాట్లు గొడవలు వస్తూ ఆ నరహత్యలు జరుగుతూ ఉంటే ద్వేషాలు పెరుగుతూ ఉంటే భయంకరంగా రక్తపాతం అయితేనే ఉంటుంది కానీ మనుషులకు దేవుని ప్రేమను చూపిస్తే ఆ యొక్క దుష్టత్వం నుంచి వాళ్ళు బయటకు వస్తారు చూడండి అందుకు దేవుడు మనల్ని పెట్టిండు కాబట్టి అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టిండు వాళ్ళు ఎవరు కూడా కానీ మనము వాళ్ళకి సువార్త చెప్పాలా అక్రమం విస్తరించకుండా మనం ఏం చేయాలా ఆయన ప్రేమను చల్లారిపోకుండా మనుషులు ప్రేమ నుంచి మనుషులు తొలగిపోకుండా ఆయన ప్రేమలు మనం నిలబెట్టాల అది మన మన సేవ మన కర్తవ్యం నిజంగా ప్రేతులను నిజంగా ప్రేమిస్తే నా గొర్రెలు గాయమన్నాడు ఇవన్నీ ఆయన గొర్రెలే ఈ లోకమంతా ఆయన బిడ్డలే కానీ వాళ్ళ మనకు గాయాలా వాళ్ళ మన ప్రభుత్వం ఎంత చూడండి అక్కడ ట్రైబల్స్ ఏరియాలో మేము పోతున్నప్పుడు ఎంతో మంది దీనస్థితులు ఉన్నదా వాళ్ళ పరిస్థితులు చూస్తే ఎంత భయంకరంగా ఉంటుంది కానీ అక్కడ ఏదేదో ఏది ఏమేమో చేస్తున్నారు వాళ్ళకి కానీ వాళ్ళ జీవితాల మటుకు బాగుపడతలేవు ఎన్నెన్నో కట్టడాలు కడుతున్నారు అక్కడ పనికిరాని కట్టడాలు కానీ వాళ్ళ జీవితాలు మనకు బాగోతాయి అదే పూరి గుడిసెలు ఉన్నారు అదే పక్కన ఉన్నాడు అంత సన్నంగా పోయి వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా లేక అన్నం సరిగ్గా లేక ఏదో అడుగు తింటూ బతుకుతూ ఆ రీతిగా ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళకి తెలియదు కానీ అలాంటి వాళ్ళకు కూడా సువార్త చెప్పనీ పోయినాం యాక్సెప్ట్ చేసి కొంతమంది యాక్సెప్ట్ చేయలే ప్రార్థన చేసిన ప్రభు బిడ్డలకు మరొక అవకాశం అని ఒక ఊరికి పోయినాం ఒక ఊరికి వాళ్ళు అంటున్నారు అయ్యా మీ దగ్గర మేము మందులు తీసుకుంటే మా దేవతలు పనిచేవు మీ మందులు వద్దు మీరు వద్దు మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు చూడండి ఎక్కడ అడుగు పెడితే అక్కడ సైతాను శక్తులు అక్కడ పనిచేయు మనం అడుగు పెట్టిన ప్రతి స్థలాల్లో అవి పనిచేయు ఆ రోజు ఫస్ట్ డే ఆ రోజు ఎవరి బే స్థానంలో రెండో తారీఖు మేము కదా ఆ రోజు సాయంత్రం మార్నింగ్ మూడో తారీఖు మార్నింగ్ పూట ఇక మేమంతా సిద్ధపడి రెండు టీములు డివైడ్ అయిపోయిన తర్వాత ఒక టీంలో మేము నేను ఒక టీంలో ఉన్నాను చంద్రశేఖర్ అన్న ఒక టీంలో ఉన్నారు ఆయన ఒక టీమును అటు ఒక టీము ఇటు టీము కానీ మా టీంలో మేము పోతూ ఉంటే ఆ వెనక కూర్చున్నా కూర్చొని ప్రార్థన చేస్తున్నా ప్రభు మేము అడుగుపెట్టి పత్తి స్థలాలు మీరు మాకు రక్షణ పొందాల ప్రభు నా మనసులో నేను ప్రార్థన చేసుకుంటే కళ్ళు ముసుకొని ప్రార్థన చేసుకుంటా పోతా ఉన్నా పోతూ దర్శనం ఇచ్చిండు దృష్టాంతరం కనిపిస్తుంది దేవుడు మేము పోతా ఉంటే మేము ఏ ప్రాంత మేము ఆ ప్రాంతాలు ఆ స్థలాలన్నిటినీ విడిచిపెట్టి భయంకరమైన పాములు ఎట్లానే ఉంటే ఎంత భయంకరమైన పాములు అవన్నీ పరిగెత్తి ఆ కొండల వైపు పరిగెత్తి వెళ్ళిపోతాయి మొత్తం మనుషులేని స్థలాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోతాని భయంకరంగా పాములు చూడండి నాకు అది నాకు ఆశ్చర్యం అది దుష్టాంతం నిజంగా అది ఆ కాన్షియన్స్ లో ఉన్నా నేను నేను ఆ కాన్షియన్స్ లో ఉన్నా నాకు అన్ని తెలుస్తున్నాయి కానీ అది నాకు అది దుష్టాంతరంగా నాకు కనిపిస్తూ ఉంది ఆ ప్రాంతాల్లో అవన్నీ అవన్నీ అక్కడి నుంచి పారిపోతా అన్ని చూడండి సైతను వాడు మన మనం అడుగు పెడితే వాడు ఉండలేడు అక్కడ దేవుని శక్తి దేవుని యొక్క మహిమ ఆయన సన్నిధి మనతో పాటు ఉంది కాబట్టి మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దుష్ట శక్తులన్నీ పటాపంచలు అయిపోవాల్సిందే అది దేవుడు మనకిచ్చిన అభిషేకం అది ఆయన అగ్నితో మనల్ని అభిషేకించండి చివరి కాలం ఆయన అందుకు మనం అడుగుపెట్టి పతి స్థలాలు దేవుడు మనకి ఇస్తాడు సైతన్ బంధ మనుషులైతే విడిచిపెట్టు పడ్డాడు అక్కడి నుంచి ఎంతోమంది ప్రభుని స్వీకరించినారు కొంతమంది తీసుకోలే కానీ ప్రార్థన చేసినాం దేవ మనకు అవకాశం పెడలికిమని కానీ మేము అడుగుపెట్టిన ప్రాంతంలో ప్రార్థన చేసినాం అక్కడ ఉన్న దుష్ట శక్తులన్నీ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 చూడండి ఎంతమంది మారుమూల గ్రామాల్లో ఎన్నో అడవుల్లో పలు స్థలాల్లో ఎంత భయంకరంగా వాళ్ళు మగ్గిపోతున్నారు దేవుని ప్రేమ తెలుసుకోకుండా ఎంతోమంది కానీ అవి అట్ల సువార్త ప్రకటించకుండా ఈ లోకం యూట్యూబ్ పెట్టుకొని కానీ యూట్యూబ్ పెట్టుకోవడం తప్పులేదు కానీ ఈ లోకం దాంట్లో వాళ్ళు నిమగ్నమై ట్రాప్ అయిపోయి అక్కడే ఉండి అంత నెట్వర్క్ వ్యాపిస్తుకుంటూ పనికి మాటలని చెప్పుకుంటూ అసలైన పనిని విడిచిపెట్టేసి ఈ లోకాతీతమైన పనుల్లో వాళ్ళ మెప్పు కోసము వాళ్ళ ఇది కోసము వాళ్ళ ఉనికిని కాపాడుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు సైతం వాళ్ళు మోసగించిందా లేదా ఈ రోజు సంఘం చేస్తుందా సంఘం ఎదుట నిల సంఘం నిలబడితే సంఘం ఎక్కడైతే ఉంటుందో ఆ స్థలాల్లో సైతన్ శక్తులు గడగడ ఉనికిపోతాయి పాతాలలో ఒక ద్వారాలు కూడా నిలబడలేవు ఇప్పుడు జరిగిందా లేదా దేవుని బిడ్డలే సంఘం బిల్డింగ్స్ కాదు మేము ఒక సంఘం అక్కడ అడుగుపెట్టినాం ఆ ప్రాంతంలో చూడండి ఏ ప్రాంతంలో అడుగుపెడితే అదృష్ట శక్తులు గజగజని పారిపోతున్నాయి అక్కడ ఉండలేకపోతున్నాయి అవి ఎందుకంటే దేవుని మహిమ ఆయన వెలుగు అక్కడ దిగుతుంది కాబట్టి చీకట శక్తులు ఉండలేవు అక్కడ ఎట్టి పరిస్థితులు చూడండి ఎంతో ఉన్నారు కదా దేవుని బిడ్డలు అలాంటి ప్రజల దగ్గరకు సువార్త ప్రకటించకుండా సేవకులు ఈ రోజు సైతాన్ ఎట్లా మోసగించింది వాళ్ళని అది ఎంత బాధ అనిపిస్తుంది కదా చూడండి ఎంత బాధ అనిపిస్తుంది చూడండి మనం ఎక్కడ ఎక్కడ బుట్టిను ఎక్కడ పెరిగినో ఏదో స్థలాలకు పోయే సువార్థ ఆ స్థలంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నట్టు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 వాళ్ళు సాయంత్రం పోటబోతున్నారు లేని గ్రామాలు ఎక్కడైతే సువార్త లేదో ఆ రోడ్డు పక్కన ఉన్న గ్రామాల్లో అక్కడ పోయి ఐడెంటిఫై చేసి అక్కడ పోయి వాక్యం చెప్తూ ఉన్నారు చూడండి కథలకైతే వచ్చిందా లేదా అందుకే మనం మనం పోతా ఉంటే అనేకులు మనల్ని చూసి దేవుని ప్రువార్త ప్రకటిస్తుంటే వాళ్ళకు కూడా అదే మేము ఇంతకాలం దేవుని నమ్ముకున్నాం ప్రభువు నెమ్మడిస్తున్నాం కానీ మేము ఈ రీతిగా చేయలేకపోయినా అదొక విధానం వాళ్ళకి కనపడినప్పుడు వాళ్ళకు కనివి కలగొచ్చేమో వాళ్ళు కూడా మార్పు చెందొచ్చి వారి మేము కూడా సువార్త చెప్పాలా వాళ్ళ వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నది ఇక్కడ ఉన్న మనం ఏం చేస్తాను అని కనువిప్పగలుగుతుందా లేదా చూడండి మనం పోతే అలాంటి కార్యాలు జరుగుతాయి అమోఘమైన కార్యాలు విశేషమైన అద్భుతాలు జరుగుతాయి నేను గ్రహించగలి దేవుడు నాకు చూపించిన కూడా ముందు రోజుల్లో విశేషమైన అద్భుతాలు జరుగుతాయి రోగులు స్వస్థత పొందుతారు ఎంతో మంది చనిపోయిన తిరుగులేస్తారు మనం మనం నడుస్తుంటేనే మన నీడలలో రోగులు స్వస్థత పొందుతారు ఎందుకంటే ఏసు ప్రభు ఉండడు మనలో ఆయన మహిమ మనం పోతూ ఉంటే మనలో ఉన్న దేవుని మహిమ దేవుని శక్తి మన ఆయన ప్రభావము మనలో బయటికి వెళ్తుంటే మనుషులు విడుదల పొందుతారు శక్తుల మీద విజయం పొందుతూ ఉంటారు వాళ్ళంతా విడుదల పొందుతారు పేతులు వెళ్తుంటే తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర వేసి ఉండాలి ఆయన నడుస్తుంటే ఆయన దగ్గర పడేసిరు ఆయన నీడ తగిలి మనుషులు స్వస్థత పొందిండే పేతులు నీడ అది పేతులు ఏముంది గొప్పతాను మనలో ఏముంది గొప్పతాను దేవుని యొక్క మహిమ దేవుని శక్తి పేతుల్లో ఉంది దేవుని ఆత్మ పేతులోనే దేవుడు పేతుల్లో ఉన్నాడు ఆయన నడుస్తుంటే దేవుని ప్రభావము బయలు వెళ్తుంది ఆ ఒక ఏమంటారు ఆయన శక్తి ఒక ట్రాన్స్ఫామ్ అవుతున్న ప్రదేశం అంతా ఆయన మైమతో నిండుకుపోతుంది అలాంటి అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తారు ఎప్పుడు తెలుసా మనం తీర్మానించుకుని పోయినప్పుడే కానీ ఈ రోజు సంఘం లేదు అపోస్తుల కారమే చదవ అపోస్తుల కారంలో ఆదిమ సంఘము ఎట్లాంటి సేవ చేసింది ఈ చివరి కాలంలో ఈ ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎన్నో డినామేషన్ ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి కానీ ఒక్క వ్యవస్థ కానీ అపోస్తులు బోధలాగా చేసి అపోస్తులు సేవ చేస్తున్నారు ఈ రోజు లేదు ఒకప్పుడు చేస్తుండొచ్చు ఖచ్చితంగా చేస్తుండొచ్చు కానీ రాంగ రాంగ రాంగ రాంగ ఏమవుతుంది తెలుసు మనకు కాబట్టి ఈ రోజు ఎట్లా ఉంది కానీ దేవుడు చివరి కళలో ఒక చిన్న గుంపులు లేపుతున్నాడు ఎందుకంటే వాళ్ళకు రోషం రాగాలని చూడండి రోషం రావాలా ఎందుకంటే రోషం తెచ్చుకోవాలా అనేకులు పురివల్పల వాక్యం హేవిలు రాసిన పత్రికలు మనుషులు మనం పురిగొలపాలంట రెచ్చగొట్టాలంట దేవుని ఆత్మలు ఎందుకు రెచ్చగొట్టడం కొట్లాట కాదు ఈ లోకంలో రెచ్చగొడతా ఉంట కైస్త అది కాదు ఆత్మ ఏమైనా ఆసక్తిని రెచ్చగొట్ట నీలున్న ఆత్మను రెచ్చగొట్టాలా నీలున్న ఆసక్తిని రెచ్చగొట్టాలి ఒకప్పుడు నీకున్న ఆసక్తి ఈ రోజు నీకుందా ఆ రీతిగా దేవుని ఆత్మ వాళ్ళ ఆసక్తిని మనం బయట తీసుకొని రావాలా చూడండి అప్పుడే నువ్వు నువ్వు చెప్తా శక్తి వాళ్ళకి తగిలి ఆ ఆసక్తి రెట్టింపైకి వాళ్ళకు గురించి చలనం వచ్చి లేచి నిలబడతారు ప్రభు కొరకు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 చెన్నై పోయేటం నా టైంలో పోతే నా లైఫ్ ఎట్లుండదు ఈ లోకంలో కడిచిపోయి ఎట్లుండేదో తెలియదు కానీ దేవుడు ఆ రోజు తెల్లారితా ఉన్న దేవుడు ఒక దర్శనం కళలు ఇవ్వటం అప్పుడు నేను ఈ రోజు వరకు ప్రభు నన్ను పట్టుకొని ఆయన నడిపిస్తున్నాను ఎన్ని శ్రమలు వచ్చినాయి ఎన్నో కష్టాలు వచ్చినాయి కానీ వాటన్నిటి నుంచి ఆయన కృపనిచ్చి నన్ను బలపరిచి నడిపించినాడు ఈ రోజు కూడా ఎందుకంటే అది మనలో ఏ గొప్పతనం లేదు కదా ఆయన ప్రణాళికలో మనం అంతా ఒక భాగం చూడండి ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు ఎక్కడ పోగలం మనం యోన నినివే సువార్త ప్రకటించమంటే ఏర్పరచుకుంటే ఆయన తరుశిచ్చుకుపోతున్నాడు అంతే మళ్ళీ అందరినీ దేవుడు ఏర్పరచుకున్న సేవకులందరినీ నువ్వు నువ్వు నువ్వు చేయలేదనుకో సేవ నీ చేత ఎట్ట చేపించుకోలే తెలుసు ఏమైనా ఏమైనా జీవితం దాని సాదృశ్యం ఎక్కడ పోతే నువ్వు ఎక్కడ పోయినా కూడా తిరిగి నా దగ్గర రావాల్సిందే ఈరోజు సంఘము ఎటు పోతుంది దేవుడు ఏం చెప్పి సంఘం ఏం చేస్తుంది ఈరోజు అది ఎంత వేదన కదా అందుకు వాడు విజృంభించి పనిచేస్తున్నాడు వాడు వాడుకుంటున్నాడు వాళ్ళని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 ఆ వివేచన ప్రభు మనకు అందరికీ అనుగ్రహిస్తాడు చూడండి అలాంటి కాలంలో మనం ఉంటున్నప్పుడు ఈ రోజు ఏ రీతిగా ఉంది వ్యవస్థ అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి సైతానికి సమయం కొంచమే వాడు విజృంభించి పనిచేస్తున్నాడు కాబట్టి మనం వాడికి మించి మనం పనిచేయాలా అనేకులకి ఈ సత్యం బయలుపరచబడాలా కానీ వాళ్ళు అతిథులు పెట్టేసి ఈ లోక పదమైన వాటి మీద నిమగ్నం అయిపోయి వృధా చేస్తూ వాళ్ళు చేస్తున్నారు దేవునికి రావాల్సిన మహిమను వాళ్ళు దొంగిలిస్తున్నారు పైగా సైతాను వాళ్ళు వాడుకున్న సంగతి వాళ్ళు తెలియని స్థితి ఇది బహు కష్టకరంగా ఉంటుంది అందుకే అంటారు చివరి కళ్ళ నేసి దగ్గరికి వచ్చి అయ్యా నీ నామంలో మేము నీ నామంలో మేము రోగులు బాగు చేయలేదా ఇది చేయలేదా అది చేయలేదంటే మీరు ఎవరో నాకు తెలియదు దాని నుంచి మీరు వెళ్ళిపోండి పోని నరకానికి నిత్య నరకానికి పోడు అంటాడు సేవకుల్ని సేవకులు నా మాట అంటే చివరి టైంలో అంత అయిపోయిన తర్వాత ఇంకా అవకాశం లేదు ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందండి ఈ నామంలంటే ఏసు ప్రభు నామం వాడుకున్నారు ఈ లోకమంతా ఆయన నామం వాడుకుంటుంది కానీ ఆయన నామానికి రావాల్సిన మహిమను ఆయన ఆయనకు రావాల్సిన ఘనతను ఇవ్వలేకపోతుంది క్రైస్తవ సంఘం మీరు వచ్చి నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది నేను మీ దేవుడినైతే నాకు రావాల్సిన మహిమ ఏమైంది ప్రశ్నించలేదే మీకు ఆ చూడండి ఎవడికి తోచి దేవుడికి నేను ఇస్తున్నా దేవుని పూజిస్తున్నా దేవుని ఆరాధిస్తానని చెప్పుకున్నా కానీ ఆయన నీ ఆరాధన స్వీకరిస్తలేడు ఎందుకంటే నువ్వు చేస్తలేవు నీ సొంత తలంపులతోని మానవ కట్టడలతోని మానవ పదాలతో మీ ఆరాధిస్తే నేను స్వీకరిస్తాన మీ ఆరాధన నాకు అవసరం లేదు నేను సర్వశక్తి దేవుడన ఆయన చెప్తున్నాడు ఆ రీతిగా మన ప్రభు ఆయన మహామహుడైన మహాగనుడైన సర్వోన్నతైన దేవుడైన అంత గొప్ప దేవుని బిడలము చూడండి ఆయనకు రావాల్సిన మహిమని ఈరోజు ఏం చేస్తుంది కైసవ సంఘం ఆ సైతం ఎదుట నిలబడలేకపోతా ఆ వాడు ఎట్ట మోసగించండి సంఘాన్ని ఆ ఎక్కడుంది ఐక్యత చెప్పండి సమాధాన బంధం ఎక్కడుంది ఐక్యత ఎక్కడుంది సేవకుల సేవ ఐక్యత లేదు ఈ చర్చకు ఆ చర్చకి ఐక్యత ఏ రీతిగా నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తావు ఆ రీతిగా వాడు మోసగిస్తున్నాడు మనుషులు కానీ గ్రహించలేని స్థితులు ఉంది కాబట్టి అనేకుల ప్రేమ చలారిపోతుందంట అక్రమ విస్తరణ చేట అనేకులు ప్రేమ చాలారిపోదు అంత వరకు సహించేవాడే రక్షింపవాడును నీ వాక్యాన్ని ముగిస్తున్నా కాబట్టి నువ్వు అంతం వరకు నువ్వు సహించాలా ప్రకటనగా చూస్తావు అంత వరకు నా క్రియలు గట్టిగా చేపట్టిన వాడు నేను కలిగిన గట్టిగా పట్టుకుంటే నేను నీకు రక్షణ నేను తిరిగి వస్తా అప్పుడు నేను బహుమానం ఇస్తా నీ బహుమానం అపరింపబడకుండా చూసుకోమన్నాడు అంటే నీ రక్షణ కూడా పోతుందని కానీ ఎంత జాగ్రత్తగా జీవించాల మనం కానీ ఈ చివరి గడియలి ఆయన రాకడ బహు సమీపం ఉంది ఏ క్షణం ఆయన రాకడ ఉంటుందో మనకు తెలియదు కానీ ఆయన రాక సంబంధించిన ప్రతి ప్రవచనాలు నెరవేరుతున్నాయి ఈ లోకం అంతా గలిబిలిగు ఉందంతా రెండు వేల ప్రభు మనకు చెప్పిండు కానీ మనం ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాలు ప్రవచనాలు అవన్నీ నెరవేరుతున్నాయి కానీ ఈ చివరి కాలంలో నువ్వు ఎంతగా ప్రభులో ఉంటే అంతగా నువ్వు రక్షింపబడతాయి ఇది మటుకు గ్యారంటీ చెప్తున్నా చూడండి నువ్వు ఎంతగా ప్రభుకి నువ్వు సన్నిహితంగా ఉంటావు అంతగా నీకు ప్రొటెక్షన్ లేకపోతే నువ్వు ఖచ్చితంగా శ్రమల పాలు కావాల్సిందే చూడండి ఆయన సంధి నుంచి మన దూరంగా పోతే ఖచ్చితంగా సైతన్ దేవునికి మనకు గ్యాప్ రావద్దు నేను ఒక వీడియో చూసిన ఒక యూట్యూబ్ లో ఒక చాలా కాలక నేను కేబీపీలో కూడా పెట్టినా వస్తారు చాలా రోజుల క్రితం ఏంటంటే రెండు జింకలు పోట్లాడతా ఉన్నాయి జింకలు రెండు రెండు కొమ్ములు పెనేసుకొని భయంకరంగా పోట్లాడతా పోట్లాడతా ఉన్నాయి అవి ఇరుక్కుపోయి పోట్లాడి పోట్లాడి ఆ కొమ్ములో ఇరుక్కుపోయి అది అయినా కానీ అవి అవి ఇద్దరు పొడుచుకుంటూ కోట్లాడుతూ ఉన్నాయి కానీ దూరం నుంచి ఒక సింహం చూసి ఏం చేసింది అది వస్తున్నా కానీ వస్తున్న స్థితి వస్తుందనే తెలియకుండా కోట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ పోట్లాడుకుంటే ఆ సింహం వచ్చేసి తినేసింది చూడండి అక్కడ ఒక ఆత్మీయ సత్యం మనం అక్కడ చూడండి రెండు జింకలు రెండు ఒకటే తెగకు సంబంధించినవి కదా రెండు కొట్లాడుకుంటున్నాయి సరే కొట్లాడుకుంటున్నాయి కానీ సైతాను వాడు ఇద్దరు కొట్లాడుతుంటే సైతాన్ని ఎట్లా దూరుతుండో అక్కడ దూరు ఏం చేసింది అనేది మనకు అర్థం చేసుకోవాలి ఈ రోజు జరుగుతుంది కూడా అదే విశ్వాసలు విశ్వాసాలు కొట్లాడుకుంటున్నారు ఒకనొక అప్పగిప్పుకుంటున్నారు అభ్యంతర పడుతున్నారు కానీ వాళ్ళ మధ్యలో సైతాన్ని నుంచి వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు వచ్చి పడింది వాటి మీద తినేసింది రొంటిని ఒకటి తప్పించుకుంది ఒకటేమో తినేసింది చూడండి ఒకదాని ఇద్దరు ఒక అదే కనుక ఇద్దరు కొట్లాడుకున్నాడు అంటే ఈ రెండు తప్పించుకుంటుంది కానీ దాని ఒకదాని గుండా ఒకదాని ప్రాణమైతే పోయిందా లేదా నష్టమై జరిగిందా లేదా చూడండి ఈ రోజు క్రైస్తవ సంఘం అట్లా ఉంది అటు చెప్తే చాలా కష్టంగా ఉంటుంది చూడండి అంత భయంకరమైన వ్యవస్థ ఈ లోకంలో ఉంది కాబట్టి ఈ చివరికి వాళ్ళందరినీ సమాధాన ఆ సమాధాన సువార్తను దేవుడు మాకు అనుగ్రించండి మనం చూస్తాం కొరింది పత్రికలో ఈ లోకాన్ని మనం సమాధాన ఆ సమాధాన సువార్త మనుషులు కనిపిగలగాల వాక్యాలను ప్రకటిస్తే మనుషులు హృదయాలు మండాల వాళ్ళ హృదయంలో ఉన్న ఆసక్తి రావాలా భక్తిహీనత పోయి దేవుని యొక్క సంపూమిన ఆత్మీయమైన భక్తిలోకి వాళ్ళు రావాలా వాళ్ళ కనువిప్పు కలగాల వాళ్ళ హృదయాలు అలాంటి వాక్కు దేవుడు మనకు అందరికీ ఎందుకంటే అని రాక తొరగుంది మనం సిద్ధపడాలా శ్రమలు వస్తే మన ఖచ్చితంగా శ్రమ ఉండరు ప్రతి శ్రమలో నుంచి మనం ముందుకెళ్తాం మనం చూసేం ఉపమాన రీతిగా ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసిండు మోసకు అధికారం ఇచ్చిండు కానీ అధికారం వాడినప్పుడు దేవుని శక్తి రిలీజ్ అయింది కాబట్టి మన బలహీనతలందు ఆయన శక్తి పరిపూర్ణం అవుతుంది ఒకసారి చూడండి ఇది ఏ రీతిగా మనం అర్థం చేసుకోగలం చూడండి పౌలు రెండో కొరింది రాసిన పత్రిక చూస్తే పరిణాద్యంలో నేను ఎప్పుడు బలహీనో అప్పుడే నేను బలవంతుడు బలహీనత నా శక్తి పరిపూర్ణం అవుతుంది అంటారు నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతును అంటాడు అట చెప్పగలం మనం నువ్వు ఎక్కడైతే బలం నువ్వు ఎప్పుడైతే శ్రమలు ఉన్నవో ఆ శ్రమలో విజయం పొందిన వాళ్ళో ఎప్పుడైతే నువ్వు బలహీనంగా నేను అని మనం చెప్పగలమా అదే కదా మన విశ్వాసం అంటే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 అధికార ఉండి శక్తి లేకపోతే లాభం లేదు కదా అంతేనా కదా కట్టె ఉంది దాంట్లో జీవం లేకపోతే మనిషి ఉండడు జీవం లేకపోతే వేస్ట్ కదా అది మనిషి జీవం లేకపోతే వేస్ట్ అన్నట్టు కాబట్టి మనిషి ఉన్నప్పుడు జీవం ఉండాలా కాబట్టి దేవుని వాక్యమే జీవం కదా ఆయన శక్తి నీలో ఉన్నప్పుడే కార్యం జరుగుతుంది అన్నట్టు కాబట్టి ఈ చివరి కాలంలో ఉంటున్న మనము ప్రతి క్షణం బహు జాగ్రత్త కలిగి మనం జీవించాలా సైతానికి సమయం కొంచెమైన వాడు బహు గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుదాం అనే వాడు తిరుగుతున్నాడు వాడు వాడు ఎవరిని పడదామని తిరుగుతున్నాడు వాడు కాబట్టి వాడికి మన అవకాశం ఇది సంఘాన్ని పట్టబోతుంది ఆల్రెడీ పట్టింది వాడి నోట్లకెళ్ళి సంఘాన్ని బయట తీసుకొని రావాలా మనం చూస్తాం హుషే గ్రంథంలో సింహము ఎరుకుబండ్ నోట్ల నుంచి కాలు లేని చేతులను మనం బయట తీసుకురావాలంట సైతాను వాడి నోట్లకెళ్ళి మనం తీసుకురావాలి దావిదు ఆ గొర్రె పిల్లల్ని ఎలుకుబంటి నోటి నుంచి సింహం నోటి నుంచి లాగిందా లేదా బయటికి దాన్ని చీల్చి బయట తీసుకొచ్చిందా లేదా ఈ రోజు సంఘము అట అట అబద్ధ బోధను మింగుతుంది అబద్ధ బోధ అబద్ధ జలాన్ని కక్కింది సంఘం రోజు అబద్ధ వాక్యాలతోని మనుషులు మోసగిచ్చు అంతకంతగా చెడిపోతున్నది ఆ విష జలాన్ని మనం బయట చూడండి పతి ఒక ఇరువుడి ఉంటది కదా పది ఒక మందు ఉంటది అబద్ధం ఉంది సత్యం ఉంది కానీ అబద్ధము ఖచ్చితంగా ఇప్పటి నుంచి నాశనం కావాల్సింది కానీ సత్యాన్ని ప్రకటించినప్పుడు ఇది అబద్ధం అని తెలుసుకొని బయటపడతారు అంత అబద్ధం ఉంటే అంత కరెక్ట్ అనుకుంటుంది కదా ఇప్పుడు ఒక ఒక ఊరు ఉందనుకో ఒక దేశం ఉందనుకో ఆ దేశంలో అంత అబద్ధం ఉందనుకో అంత అందరు ఏ చెప్పినా కూడా అందరూ అబద్ధాలు చెప్తున్నామేది ఇదంతా ఇదే సత్యం అనుకుంటే అంత అదే నమ్ముకులు ఉంటారు అదే ఎవడన్నా ఒకటి వచ్చి ఆ ఊర్లో ఇది అబద్ధం ఇది సత్యం అని చెప్పి చెప్తే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు కదా అరే ఇంతకాలం ఇది ఇట్లా ఉంది కానీ ఇట్లా లేదే బైబుల్ అని ఎవడన్నా ఒకడన్నా బయట రాబోతాడా కనివిప్పగలిగి అప్పుడు తెలుసుకుంటే ఇది అబద్ధం అని ఆలస్యంగా కాబట్టి మనం అటు ఆయన వాక్యాన్ని ధైర్యంగా చెప్పాలా కాబట్టి అలాంటి ధైర్యపు ఆత్మను ప్రభు మనకి ఇచ్చండి సంపూర్ణంగా దేనిచ్చినా అనుమానించొద్దు మనం దేనిచ్చినా మనం భయపడద్దు సంపూర్ణంగా మనం సాగిపోవాలా ఒక్క విషయం అర్థం చేసుకోవాలని దేవుడు అధికారం ఇచ్చింది శత్రు బలం అంతటి అధికారం ఇచ్చండి ఈ లోకం మీద అధికారం ఇచ్చిండి మనం వాడాలా కానీ వాడు మోసగించండి మీకు ఏం లేదని చెప్పి వాడు మోసగించి ఏం చేస్తుండో ప్రవ్వా ప్రవ్వని అనేలాగా వాడు మోసగించి అది ఆ సత్యని మరుగుపరిచిండు వాడు కానీ గుడ్డితనం చేసిన వాడు ఎందుకంటే వాళ్ళు అవకాశం ఇచ్చిన ఆ రీతిగా కొట్లాడుకుంటూ కానీ దేవుడు మనకి ఆ కళ్ళు ఇచ్చిండు ఆత్మీయ అవి చూసి కన్నులు ఇచ్చిండు దేవుడు అందుకు వాడు గొప్ప వెంట వాడతా ఉంటాడు మన ఎదుట మనం ముందు ఉంటాడు వాడు ధైర్యంగా గొప్ప జనం వెనక్కుంటాడు వాడు తెలియదు వాళ్ళకి ఎటుబోళ్ళ డైరెక్షన్స్ వెనకుండి వాడు మోసగిస్తున్నాడు కానీ వాళ్ళ సహితనం మనం ముందు ఉండడు వాడు ఎందుకంటే మనం ముందుకు పోయిన వాడు ఏ రీతిగానే అడ్డగిస్తూ ఉంటారు కానీ మనం మటుకు ఆయన ఇచ్చింది కదా ఆత్మల అడ్గం సైతన్ శక్తిని అధికారం ఆ రోజు మికాయల దూత సైతాన్ అడ్డగించిండు పాత నిబంధన కాలం ఈ రోజు కొత్త నిబంధన కాలంలో నువ్వే మికాయల దూత సైతన్ అడ్డగించాల సంఘంలోకి వాడు పోకుండా నువ్వు అడ్డగించాల దేవుడు నీకు అధికారం ఇచ్చిన పవర్ నువ్వే దూత ప్రధాన దూత నువ్వే మనం అంత దూతలమే సంఘ దూతకు రాయమన్నాడు కాబట్టి మన సంఘాన్ని కాపాడాలంటే నువ్వు ఒక సోల్జర్ లాగా ఉండాలా ఒక ఒక సైనికు లాగా ఉండాలా నీ దేశాన్ని కాపాడుకోవాలా ఈ వ్యవస్థను మనం కాపాడాల అంటే మన ఒక సైన్యం మనం నిలబడాలి యుద్ధం నేర్చుకోవాలా ప్రభు నేర్పిస్తారు నా నాకు వేళ్ళకే నా పోరాటం నేర్పమాడు ఆయన మనకి మనం నేర్చుకోవాలా ఆయన సైన్లో గడపాలా బహు విశేషంగా ప్రార్థనలు వాక్యంలో ధ్యానించి అనేకులను ప్రభు జనంత నడిపించాలా అనేక స్థలాల్లో అనేక ప్రాంతాలకు వెళ్లి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకలు ప్రభుత్వం నడిపించాలని ఆ రీతి మన ప్రభు మన నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోకతాన్ని నీకు ఎంతో వందాలి సయ ఈ గడిచిన కాలం అంతా ప్రభు మమ్మల్ని సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకున్నానైనా గొప్ప దేవ ఈ యొక్క మధ్య కాలశంలోనైనా మీ సైన్యులు గడిపే భాగ్యాన్ని ప్రతి సోదల మీద మాకు విజయం ఇస్తున్నారు ప్రభావ ఉపశమనం కల్పిస్తున్నానైనా నీకు వందాలి ప్రభావ గొప్ప దేవ నా సమయం కొంచెం అని బహు విజృంభించి పనిచేస్తున్నాను ప్రవ్వ అయినా కానీ ఈ లోక సంగమంతా ప్రవ్వ ఈ లోకంలో పనిచేసింది ప్రవ్వ ఈ లోకాధితమైన వాటి మీద ఉంది కానీ ప్రవ్వా ఉత్తమమైంది మర్యా ఎన్నుకుంది ప్రవ్వ కానీ మార్త మటుకు ఈ లోకాధితమైన విచారాలతో కొట్టుకొని మేము మార్తలాగా ఉండకుండా మీ పాదల దగ్గర కూర్చో నేర్చుకొని ఓ ప్రవ్వా అన్నికులు ప్రకటించారా ప్రవ్వ నైనా ఈ లోకమంత వ్యవస్థ అంతా దిగజారిపోతుంది ప్రవ్వ అన్నికులు ప్రేమ చల్లారిపోతుందన్నారు అక్రమ విస్తుంది చేట అన్నికులు ప్రేమ చల్లారిపోయింది ప్రభావ చివరి కాలంలో మొదట ప్రేమ లేదు ప్రవ్వా కానీ ప్రవ్వ మేము ఆ రీతిగా ఉండకున్న ప్రవ్వ ఆ కలువలిసి మీరు చూపిన ప్రేమ చివరి వరకు ప్రవ మేము మరణించేంత వరకు లేక మీరు తిరిగి లోకంలో వచ్చేంత వరకు ఆ ప్రేమలు మేము నిలిచి ఉండాలా ప్రభావ పరిశుద్ధాత్మలు మేము ప్రార్థించాలా ప్రవ్వా ఆయన మాకు ఇచ్చిన విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా ప్రావా అంతవరకు రక్ష్యం సహించాలా ప్రభావ అలాంటి ఓర్పు సహనాలు కలిగి మీ ఆత్మజీతం నడిపించి మనం ప్రార్థిస్తాం మీకు నీతి శక్తిని ధైర్యంగా ప్రకటించాలా ఈ ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ అందరినీ మీరు ఆశ్రయించండి ఇంకెంతమంది ఆ కుటుంబాలు మీరు ఆశ్రయించి దీవించండి మీ కొరకు సాహసం పెట్టుకొని మీరు ఆకుడు సిద్ధపరుచుకోమని ప్రార్థిష్టం లే దినవంతం సాయం నడిపించి మా గృహాలు చేర్చమని ఓ ప్రభు మీరే మాకు పది విషయంలో సాయకులు మీకు పరిశుద్ధ నడిపింపు మాకు అనుగ్రించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ప్రభా పరిశుద్ర గొప్ప దేవ జీవంగల రాజా మహిమానత దేవం మీకెంతో లెక్కలేని వందనాలు ప్రభు వాకించి మీరు మాతో మాట్లాడినారు ప్రభు మీతో సమాధాన పడి ఉండాల రాజా మీకెంతో వేళ వందనాలు ప్రభు మాలో ఐక్యతని రేకెత్తించండి ఒక ప్రభు మీ యొక్క పశుధాత్మ శక్తి బలం చేత మేము ప్రభ నడిపింపబడాలా రజ పశుధాత్మ సార సారంగా మేము మీ కృప చేత మీ కనికరం చేత దేవ అది మీ నామం మహిమపరచబడి నిమిత్తమే శ్రభ తీర్మానం చేసుకునే జీవితం శ్రమ శోధనలు ప్రభా ఇరుకులు ఇబ్బందులు చూసి వెనుకడుగు వేయడానికి వీలదు ప్రభా ఏ క్రీస్తు నామంలో వాటన్నిటిని జయిస్తూ ప్రభా తుది వరకు ప్రభా పరిశుద్ధత కలిగి ప్రభ ఈ లోకంలో మీ సాక్షిబిడ్డగా నిలబడాలా ప్రభా ఛాయపడండి ప్రభా కృపించండి ప్రభా అనేకుల్లో పట ప్రభు ప్రేమ నిజంగానే చల్లారిపోయింది ప్రభా కానీ దేవ మీరు మాలో ఉన్నారు ప్రభా మాలో ప్రేమ ప్రభ ఎన్నటికీ చల్లారదు ప్రభా అలెలోయ మీ ప్రేమ చల్లారంది అది మేము అంటుకట్టుకుని ఉండాలి ప్రభా అలాంటి పరిశుద్ధ ఆత్మశక్తి మా సహాయం మాకు దయచేయండి మోకరింపు జీవితం ప్రార్థనలో ప్రభా ఎక్కువ సమయం గడపాల వాక్యాలను ధ్యానించాలా ప్రభా అలెలోయ రాజా మీరే మా కొండ కోట ఆశ్రయదుర్గము ఓ ప్రభావం మీరు తప్పి లోకంలో ఎవరు కాపాడలేరు ప్రభావ కాబట్టి రాజ్యం మీరేమున్న కాచి కాపాడి పరిశుద్ధులకు నడిపించి ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్లి సేవ చేయాల ప్రభావ మీ నామంని మహిమ పరచాల ప్రభావ మీరు మీ నామంకి యుగ యుగములకు మహిమ కలిగిన కాక యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధాన్యత తండ్రి ఆమెన్ పరిశుద్ధ ప్రేమల దేవ కృపణ తండ్రి కృతజ్ఞత స్థుతులు స్తూత కలలి రజ పరిషుద్రవ సర్వశక్తి మంతిన సర్వాధికారి నీకే వందల ప్రభా వేలాది దుద్దలతో కూడిన మహోన్నతమైన గొప్ప నీకే స్తోత్రం నీకే ఉన్నాడు మరి వాక్యం చేత మాట్లాడిన ప్రభా నీకే వందల ప్రభ దేవాయసు మరి వాక్యం చేత ప్రభ మీరు మాట్లాడి మా రుదలనే మరి మాత్మలైన ప్రభ మీరెంతో బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి దేవాయసు ప్రభ నేను హత్తుకొని ఏ విధంగా జీవించాలో ప్రభా మరి ఈ రోజు మాకు వినిపించిన ప్రభ దేవాయసు ప్రభా ఎల్లప్పుడు ప్రభా నిన్ను హత్తుకొని మేము జీవించాలి ప్రభా దేవాయసు ప్రభా క్రీస్తు పోలిక మేము ఉండేవాళ్ళు ప్రభ దేవా తండ్రి గుణగణం ధరించుకోవాలి ప్రభా దేవాయసు ప్రభా మరి నీ యొక్క గుణగణం చేత మమ్మల్ని అందింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయస్రభ మేము ఎక్కడ కూడా మోసపోవద్దు ప్రభా అనేకులకు నీ యొక్క సత్యాన్ని మేము ప్రకటింపచ్చాలి ఐక్యతగా మేము జీవించాలి ప్రభ దేవాయసు ప్రభా మరి రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా నీ యొక్క ప్రేమలో మేము ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలి ప్రభా మమ్మల్ని ఆ విధంగా నడిపించమని ప్రభా సహం చేయమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయచు ప్రభా ప్రభా మేము పాలి అయి ఉండిన ఏడల ప్రభా నీ నామనికి ప్రభ ఎంతో మహిమకరంగా ఉండాలని మేము నిర్ణయించుకుంటున్నాం ప్రభా మమ్మల్ని అట్లా నడిపించమని ప్రార్థిస్తాం నీ యొక్క ఆత్మ మాలో నిలిచి ఉన్నదని మేము సెలవించిన దేవుడు ప్రభా మరి పితృపత్రికలను తండ్రి దేవాయసు ప్రభా నీ యొక్క ఆత్మ ఎల్లప్పుడూ మాలో నిలబడతానే ఉండాలి ప్రభా దేవ మేము పోగొట్టుకోవద్దు ప్రభా నీ రాకడ పాడేంత మరొకటి ప్రభా దేవాయత్ ప్రభా యొక్క రక్షణ మేము వెళ్ళవేళ ఉండాలి ప్రభా దేవ మరి మాకు సహన దాయించే ప్రభా దేవాయ ప్రభా వెలుగు మాకు కనిపిస్తుంది ప్రభా చీకట్లో ఉండకుండా ఈ లోకాన్ని మేము తృణీకరించుకోవాలి దేవాయతు ప్రభా ఈ లోకం నుంచి మేము దూరం ఉండాలి ప్రభా ఈ లోకం దృష్టికి ప్రభా మేము చనిపోయిన వారిలాగా ఉండాలి ప్రభా కేవలం ప్రభా మేము ఆత్మీయంగా జీవించాలా ఆత్మీయంగా మేము నడుచుకోవాలా ఆత్మీయంగా ప్రభా ప్రతి ఒక్కరిని మేము గుర్తుపట్టాలి తండ్రి దేవాయస ఆత్మని వివచించే వరము మాకు దైచ్యమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా మరి జీవదిన ప్రభా మేము ఎక్కడ కూడా మోసపోదు ప్రభా దేవాయ ప్రభా మరి మీద మాకు సహం ప్రభా దేవాయతు ప్రభా మరి మీరు అన్నారు ప్రభా మరి పాములంత్రెళ్ళంత్రొక్కుటకు శత్రు బలమంతటి మీద అధికారం అని గురించి నన్ను చదివించిన ప్రభా దేవాయ ప్రభా ఆ యొక్క వాక్యం మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిష్టం తండి దేవా ఎంతమంది అయితే ప్రభా బంధకందులో ప్రభా మరి చెక్కబడినారు ప్రభా వారిని అందరినీ ప్రభా మరి సత్యని ప్రకటింపచేసి ప్రభా వారినందరినీ కూడా ప్రభావ నీ యొక్క రక్షణలోకి నడిపించేవారిలాగా మాకు తయారు చేయమని ప్రార్థిస్తుంది దేవ మరి మీ తోడించండి ప్రభా దివా ఎల్లవేళ్ళ గుడి నీ సన్నిధిలో కూర్చోలో మేము ప్రార్థనలు చేయాలి ప్రభా దివా నీ వాక్యలు ధ్యానించాలి ప్రభా ప్రతి వాక్యం ప్రభా ఎంతో జీవమైన మాటలు కాబట్టి ప్రభా ఆ ప్రతి మాటకి మేము లోబడి నడుచుకోవాలి ప్రభా దివా విన్న వాక్యని మా రుదెల ఫలింప దయచేయమని ప్రార్థిస్తుంటే దివాయజ్ ప్రభా ఏది కూడా ప్రభావ మేము మర్చిపోదు ప్రతి వాక్యని మేము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా ప్రతి వాక్యని ప్రభావ మా రుదెల పలకల రాయబడి ఉండాలి ప్రభా అదే రీతిగా ప్రభా ఈ యొక్క వాక్యం ప్రభ వేళ్ళ మా రుదంలో మండుతూనే ఉండాలి ప్రభా దివాజు ప్రభా యొక్క వాక్యం మాలు ఉంటేనే మీరే మాకు తోడయ్యుండ నడిపిస్తారని మేము విశ్వసిస్తూ నమ్ముతున్నాం తండ్రి లేవా ప్రభా నీ యొక్క వాక్యం చెప్తాం ప్రభా పండి ప్రభా ఎవరిడే నీ సన్నిధిలో కూర్చొని మేము నేర్చుకోవాలి ప్రభా నీ కాళ్ళ తండ్రి లేవా ప్రతిదీ మేము నేర్చుకోవాలా మేము వెలిగింపబడాలా అనే కులం కూడా ప్రభా వెలిగించే వారిలాగా సమాధానం పరిచే వారి లాగా ఉండటం మీరు మాకు సహన మరి మీరేమ్మకు తోడయ్యండి నడిపించండి ప్రభా లేక పర్యంతం వరకు కూడా ప్రభా నీ యొక్క అస్త తోడించి నడిపించండి నీ యొక్క రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా నీ యొక్క పనిలో మేము నిద్ర అయిపోవాలి తండ్రి దేవ మరి మీరే మాకు సహాయం దయచేయని ప్రభా దేవాయి ప్రభా అదే రీతిగా ప్రభా మరి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీపించని వారి సేవ జీవితాన్ని ఫలిఫరితాన్ని దయచేని ప్రభా దేవాయిచు ప్రభా ప్రతి బిడ్డని మీరు రక్షించుకోని ప్రభా ప్రతి బిడ్డని కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధిని ముద్రించుకోమని మీరు పిలుచుకున్న కానీ ప్రభా ఏర్పరచుకున్న వారు మరి కొంతమంది దేవ ఆ కొంతమందిలో మేము ఉండాల దేవా ఐత ప్రభా లక్ష నలభై నాలుగు వేల మందిలో ప్రభా మేము కూడా ఉండాలి ప్రభా అలాంటి గుణగణలు మాకు దయచేయమని ప్రార్థించండి దేవా ఐదు ప్రభాన్ని సన్నిధిలో మేము మూడ పెట్టాలా దివా ఉన్న సమయంలో ప్రభా నీ ప్రార్థనలో నీ యొక్క వాక్యంలో మేము ఉండాలా ప్రతిదీ పాటించే వాళ్ళ లాగా ప్రభా విని వెళ్ళిపోయే వారి కాదు తండ్రి విన్నది మే ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి ప్రభా మరి మీరు మాకు సహాయం దయచేసి మమ్మల్ని నడిపించండి ప్రభా నీ యొక్క ఆత్మజీత తండ్రి మరి నీకే స్థితం నీకు మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు అందరికీఎం గ్రూప్ బ్రదర్స్ ఇస్తారు వాళ్ళ కుటుంబాలకి ఇంకెంతమంది అయితే ఆరాధనకు రాలేదు వాళ్ళ కుటుంబాలకి మనోజ్ గారి కుటుంబానికి అందరికీ సదాకాలం తోడండి కాక ఆమెన్ ప్రైజ్ లాడ్ అలా ప్రైజ్ లాడ్ బ్రదర్ శ్రావణ్ బ్రదర్